వారెన్ బ ఆదర్శంగా స్వీకరించాల వెరీ వెరీ ఇంపార్టెంట్ సాక్షి ఇక్కడ సాక్షి అక్కడ సాక్షి ఇద్దరు అదే మాటలు చెప్పారు ఏం పెద్ద విషయం లేదండి ఇందులో ఏం పెద్ద సంగతి లేదు తెలివితో మానవుడు తెలివితో పోలిస్తే ఇది చాలా చిన్న పని విశ్వ వ్యవహారంతో చూస్తే ఇది చాలా చిన్న పని అని చెప్పారు మరి నిర్ణయ స్థితిలో ఇదంతా ఉన్నదా లేనిదా అని అడిగాం ఆ ఇదంతా లేనిదే కదండి ఇద్దరు ఏం చెప్పారు ఇదంతా లేనిదే కదా లేని కలలో జరుగుతుంది కలలో తోచిన శరీరములు ఎలాగో అలాగే పంచదశి మహామంత్రం స్వప్నే ప్రతీయమానాని చ రూపాన్ని యథాతథా నిర్గుణోహం నిష్క్రిహం నిత్యోహం నిర్వికల్పోహం హరి ఓ శ్రీగరుభ్యో నమ హరిణమదూర్ణమిదం ఓర్ణర్ణముద్య ఓర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాసిష్యం తో శాంతి శాంతి శాంతి హరి ఓ శ్రీ గురుభ్యో నమీ నారాయణ uh, నారాయణ